ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు కాలినడకన పోతున్న కాళహస్తికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు గుర్రం ఎక్కిపోతున్న గుంటూరికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు ఏను ఎక్కి పోతున్న ఏలూరికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు బండెక్కి పోతున్న బళ్ళారికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు సైకిల్ ఎక్కిపోతున్న సాలూరికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు బస్ ఎక్కిపోతున్న భద్రగిరికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు కారెక్కిపోతున్న కర్నూలుకి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు రైలెక్కిపోతున్న రాజమండ్రికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు బోటెక్కిపోతున్న బొంబాయికి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు చీమరెక్కిపోతున్న శ్రీలంకకి ఎక్కడికమ్మ చక్కని బొమ్మ వెళుతున్నావు విమానం ఎక్కిపోతున్న విదేశాలకి